కీర్తన యాభై నాలుగు ఒట్టిమోపు మోయనే పడిన్ములుగగ నేలం పట్టిన నేమముతోడం బ్రతుగగవలదా తల్లిదండ్రిగలవారు తమలములరుగకం చెల్లపి ఆటలం చెందిన ఎట్టుం ఉళ్ళములో హరినంమివుండినం ప్రపన్నులెల్లా నిర్భరులై మృతుగవదా మగడు గల సతులు మంచి ముత్తైదువులైం ఎగువ నితరార్గాలగనట్టుం నగుతా లక్ష్మీపతి నమ్మిన ప్రపన్నులెల్ల వగటు గర్మము మానిం మృతు నమ్మిన బంటేరికి ప్రియము తి వాకిలి కాచుండిన ఎట్టు తాలిమి శ్రీవేంకటేశు దాసులైన ప్రపన్నులు మృతుగగవలదా